ఈ సుఖాలు దుఃఖాలుగా ఉంటాయి కాబట్టి అది వరం అనుకోవాలి అయితే అది శాపం అనుకోలో అర్థం కాదు ఈ శాపాలు కూడా కొన్ని మరీ అధ్వానంగా ఉంటాయి దాన్ని డైరెక్ట్గా ఆలోచిస్తే అది శాపం కాదు వరం సో ఎనీవే సో కాబట్టి ఆ పదానికి ఒరిజినల్ మీనింగ్ ఎప్పుడో పోయింది దాని స్థానంలో ఇంకేదో మీనింగ్ వచ్చేసింది సంస్కృతంలో ప్రమాద అంటే మరుపు అర్థం తెలుగులో ఆ మీనింగ్ అసలు దరిదాపులు ఎక్కడో ఉండదు ఇంకేదో మీనింగ్ ఉంటుంది తమిళలో ఇంకో మీనింగ్ ఉంటుంది ప్రమాద శబ్దానికి వరేదో మీనింగ్ ఉంటుంది అక్కడ కాబట్టి తపహ అంటే మనకి తెలుసున్న అర్థం వేరు అసలు మీనింగ్ ఏమిటంటే జ్ఞానము అని అంటే అక్కడ కూర్చునిలా తపస్సు చేశాడని కాదు ఆయన జ్ఞానాన్ని తన స్వరూపభూతమైన జ్ఞానాన్ని ప్రకటించినాడు తెలుసుకున్నాడు అని సో తప అంటే జ్ఞానము ఇప్పుడు కర్మ జ్ఞానము కర్మ ఈశ్వత్ ఆత్మతత్వమే ఆ పరమాత్మ విష్ పురుషుడే పురుష అని పేరు కదా అక్షత పరబ్రహ్మ లేక పురుషుడు జ్ఞానము కూడా ఆ పురుషుడే ఏమంటే కర్మ పురుషుడైతే కర్మ ఫలం ఏమిటవుతుంది అదే అంతే అది కూడా తెచ్చేసుకోవటమే కర్మాను జ్ఞానము అని అన్నారు కర్మఫలము జ్ఞానఫలము కర్మఫలం స్వర్గం జ్ఞానఫలం మోక్షం ఈ స్వర్గము ఈ మోక్షము కూడా పురుషుడే అని శంకరులు యాడ్ చేశారు తత్కృతం ఫలం సో అన్యత్ ఏతాబుద్ధి ఇదం సర్వం సో తప్ప కర్మ కర్మఫలము భేదంగా మనకి భాషిస్తూ ఉంటుంది జ్ఞానము జ్ఞానఫలము అని మనం వేర్వేరుగా వాటిని లెక్కం వేసుకుంటూ ఉంటాం సో ఇవన్నీ కూడా ఈ సర్వము కూడా ఆ పరబ్రహ్మయే ఎబుద్ధి ఇదం సర్వం తర్వాత తచ్చ్రహ్మణ భార్యం తస్మాత్ సర్వం బ్రహ్మా అది కర్మ తపో బ్రహ్మ అది వాక్యం సో కర్మకు కర్మ బ్రహ్మయే తపహ అంటే జ్ఞానం కూడా బ్రహ్మయే అంటే ఇప్పుడు కార్యాన్ని చూపించి ఇది కారణమే అని చెప్తారు నెక్లెస్ను చూపించి నెక్లెస్ను చూపించి ఇది బంగారమే అని చెప్తారు చూస్తున్నది నెక్లెస్ అంటే నెక్లెస్ అంటే నామరూపాలను చూస్తూ ఉంటారు నామరూపాలను చూస్తున్నప్పుడే సూక్ష్మబుద్ధి ఉన్నవాడు నామరూపములకు అతీతమైన మూలతత్వాన్ని కూడా చూస్తాయి కారణ దృష్టి కార్యదృష్టి అని రెండు రకాల దృష్టిలు ఉంటాయి వేదాంత క్లాస్ అటెండ్ చేసి వాళ్ళకి కార్యదృష్టితో పాటుగా కారణ దృష్టి కూడా ఉంటుంటారు ఎందుకంటే అదే కాబట్టి వేదాంత ఎప్పుడూ చదువుకోలేదని గీతా ఉపనిషత్తులు మొదలైన వాడు చదువుకోకపోతే కేవలం కార్యదృష్టిలోనే ఉండిపోతాం కారణ దృష్టి అనేది ఒకటి ఉందని కానీ తెలియదు అది ఉంటే ఇలా ఉంటుందని తెలిసే ప్రసక్తే లేదు కాబట్టి కార్యదృష్టిలోనే ఉండిపోతారు కార్య జగత్ అంతా కార్యదృష్టిలోనే బ్రతికేస్తారు అలాగే సమాజం అలాగే మానవులు అలాగే ఉంటారు సో నేనేదో ఖండెం చేస్తున్నాను మీరు అనుకో దూరికే విషయాన్ని మీరు అంతే ఖండింగ్ చేయడానికి ఏముంది అందరూ సమానమే సో కార్యదృష్టే కార్యదృష్టి అంటే ఏమిటి మీకు నామరూపాలనే చూసుకుంటూ ఉండడం అంతే నామరూపములకు అతీతమైన మూలతత్వంజోలికి వెళ్ళి పనే లేదు కేవలం నామరూపాల దగ్గరే ఆ తొక్కుపోవటం పేరు కార్యదృష్టి సో ఇప్పుడు మనుషులున్నారనుకోండి మేము ఈ కులం వాళ్ళం వాళ్ళ కులం వాళ్ళు మళ్ళీ కులంలోనే మాది శాఖ వాళ్ళ దా శాఖ మళ్ళీ శాఖలోనే మేము ఫలానా ఇంటి పేరు వాళ్ళ ఫలానా ఇంటి పేరు మా ఇంటి పేరు గొప్పది వాళ్ళ ఇంటి పేరు తక్కువ మళ్ళీ మా ఇంటి పేరులోనే వీడు మంచివాడు వాడు చెడ్డవాడు వీడు బాగున్నది వాడేమో ఒకడు వీడు కావాల్సిన కూడా వాడు అక్కర్లేదు అంతా నామరూపాలే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అంతా నామరూపాలే బేసికల్గా మనిషి అంటే దేహేంద్రియ మన సంఘాతము ఆ సంఘాతంలో అభివ్యక్తమయ్యేటువంటి ఈశ్వరీయ శక్తి అని ఈ మూలతత్వాన్ని ఎవడు చూస్తుందండి మూలతత్వాన్ని చూడడం కుదురుతుందా ఎక్కడ అవకాశం ఉంది అంచేతనే సకల ప్రాణులు ఒక్కటే అంటే అది వాడికి ఆ మాట అర్థం కాదు పైగా ఏదో ఈయన పిచ్చాయని ఇలాగే మాట్లాడుతూ ఉంటాడని అనుకుంటాడు వాళ్ళు నిజంగా అలా అనుకుంటారు కొంతమంది మొహమాట పోయిన వాళ్ళైతే డైరెక్ట్గా మొహం మీద అడుగుతారు కూడా డైరెక్ట్గా అడుగుతారు నాకు బాగా అనుభవం ఎందుకంటే నేను పాఠాలు చెప్తూ ఇలాంటి అనుభవాలు ఆత్మ అకర్త అని నేను పాఠం చెప్పాను నాకు ఎప్పుడూ గుర్తు ఆత్మ అకర్త ఆత్మకర్త కాదు అని పాఠం చెప్పాను ఒక మహా ఒక పెద్ద ఆయన ఆయన మొట్టమొదటి క్లాసు ఆవేళ క్లాసుకు వచ్చారు మొట్టమొదటి క్లాస్ ఏదో కృష్ణుడు ఇలా కర్జుడు ఇలా ఉన్నాడు జెండా ఉంది జెండా మీద కపిలా ఉన్నాడు ఇలాంటివి ఏవో చెప్తే విని వెళ్ళిపోతారు అలా కాకుండా ఆయన వచ్చిన క్లాసు ఆత్మ అకర్త అని క్లాసు మొత్తం యాభై నిమిషాలు గంటసేపు క్లాసు అదే క్లాసు రాస్ అయిపోయి నేను మామూలుగా చాలా శుభాష్ ఎంత బాగా పాఠం చెప్పేసేమని నేను సెల్ఫ్ కంగ్రాచులేషన్ ఈ మూర్లో రూమ్కి వస్తూ ఉంటే ఆయన నా వెంట తరుగెత్తుకు ప్రొఫెసర్ గారు తరుగత్తుకొచ్చి ఏమంటే ఆత్మ అకట్టలో అవుతుందండి అని అడిగారు అంటే మళ్ళీ నేను నా ఉండే చేతస్తుందోటి ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రారంభించి మళ్ళీ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పటిదాకా చెప్పిందే మళ్ళీ చెప్పే ప్రయత్నం చేశా చేస్తే ఆయన అంటారు మీరు అలా మాట్లాడుతున్నారు మిస్టరు స్వామీజీ మీరు చెప్పండి ఇప్పుడు నేను ఆ రూమ్లో నాకు డౌట్ వచ్చి మీ దగ్గరికి నడిచొచ్చి మిమ్మల్ని నేను ప్రశ్న చేస్తున్నానంటారా వేయట్లేదంటారా వాట్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ డట్ యూ అర్ థాక్ అని అన్నారు అంటే నేను మొట్టమొదటి చూడండి మీ ఇంకో శ్రవణం చేయండి ప్రస్తుతానికి మీరు యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ ఎనీ మోర్ అని అంటే పాప ఆయన చాలా డిజపాయింట్ అయిపోయారు ఆ తర్వాత నేనేదో తాత్కాలికంగా నాకు తోచిన సమాధానం చెప్పాను హీ వాజ్ రియలేటివ్లీ సాటిస్ఫైడ్ ఇన్ ది సెన్స్ దాట్ ఓకే దెర్ ఈజ్ సంథింగ్ టు బి కేర్ఫుల్లీ ఎగ్జామిన్డ్ అని ఒప్పుకుని వెళ్ళారు పాప అర్థం చేసుకుని వెళ్ళిన మాట కాదు అర్థం అవటానికి టైం పడుతుంది కాబట్టి కార్యదృష్టి కారణ దృష్టి అని ఉన్నప్పుడు కార్యదృష్టిలోనే మనుషులు జీవిస్తూ ఉంటారు కారణ దృష్టి వైపు వెళ్ళరు అసలు కారణదృష్టిని మనం వేదాంత శాస్త్రంలో నేర్చుకునే ప్రయత్నం చేస్తాం సో నేను చెప్పే ఈ విషయాలు ఉన్నాయి చాలా లోతైన విషయాలు ఉడికే నేను ఏదో అలవోకగా చెప్పేస్తూ ఉంటాను కాబట్టి సరళమని మీరు అనుకోద్దు చాలా జాగ్రత్తగా మీరు మనస్సు పెట్టి తెలుసుకోట విషయాలే చెప్తూ ఉంటారు అని ఉడికే హెచ్చరిక అనమాట అంతకంటే మరి కాదు సో మనము కావ్యదృష్టితో జీవిస్తున్నంత కాలము దాని సంసారం దాంట్లో దాంట్లో మీకు సొల్యూషన్స్ ఏ కార్యదృష్టితో జీవిస్తున్నంతకాలం సొల్యూషన్స్ ఏముంటాయి సొల్యూషన్స్ ఏమి ఉండవు ఇప్పుడు ఇది ఎలాగంటే నేను సుఖంగా ఉండాలంటే ఇంట్లో వాళ్ళందరూ నా చెప్పిన మాట వినాలి నా మనస్సుకు అనుకూలంగా ప్రవర్తించాలి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అలాగే ఉండాలి బంధువర్గం కూడా అలాగే ఉండాలి అంటే వాడంత దుఃఖి పడే కానీ ఇంకా ఇంకెవడో ఉండడు ప్రపంచంలో ఎందుకంటే ఈ బంధువర్గం దోమల వంటి వారు వచ్చి కుట్టేసిపోతూ ఉంటారు సో కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ నాకు అనుకూలంగా ఉండి బంధువులందరూ నాకు అనుకూలంగా ఉండి మిత్రులందరూ నాకు అనుకూలంగా ఉండి ఆఫీస్లో వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరూ నాకు అనుకూలంగా ఉంటే నేను హ్యాపీగా ఉండగలుగుతాను లేకపోతే నాకు హ్యాపీనెస్ ఎక్కడిది అని ఉన్నవాడు వాడు జీవితంలో ఎన్నడూ హ్యాపీగా ఉండలేదు ఎప్పుడూ దుఃఖిస్తూనే ఉంటాడు యు సీ దట్ ఆల్సో ఇన్ ది వరల్డ్ కాబట్టి కార్య దృష్టిలో హ్యాపీనెస్ లేనే లేదు అసలు వాడు వైదికుడైనా పర్లేదు లౌకికుడైనా అంతే కారణ దృష్టి ఈ కారణదృష్టి అంటే ఏమిటి మనం మనుషుల్ని చూసి ఫల ఫలనా ఫలానా ఫలనా ఫలానాన్ని మీరు ఏం నామరూపాలు పెట్టారో ఆ రెండూ కూడా సత్యము కాదు ఆ కార్యదృష్టికి అతీతంగా కారణ దృష్టిని మనం నేర్చుకోవాలి కాబట్టి ఇది నెక్లెస్ అని నెక్లెస్ను చూస్తూనే ఈ నెక్లెస్ బంగారమే అంటే కారణ దృష్టి ఇది నెక్లెస్ తల బాగుంది నేను పెట్టేసుకోవాలంటే అది కార్యదృష్టి అనమాట ఈ నెక్లెస్ బంగారమే అని అనగలిగితే మీరు ఆలోచించి చెప్పండి నాకు నెక్లెస్ చూసి ఈ నెక్లెస్ బంగారమే అని అనగలిగారనుకోండి ఒక అమ్మగారు ఆ మాట అన్నారనుకోండి వారు ఆ నెక్లెస్ కొంటారంటారా కొండరంటారా సో వాట్ మీన్ ఈజ్ ఈ నెక్లెస్ బంగారమే అని కనుక మీరు గుర్తించగలిగితే ఆ నెక్లెస్ పెట్టుకుంటేనే అది శోభనో లేకపోతే అది అవసరమనో ఇటువంటి దృష్టిలు ఏమీ కూడా ఉండవు ఆ నామరూప దృష్టి ఉన్నంతసేపు రాగద్వేషాలు ఉంటాయి నామరూప దృష్టికి అతీతంగా కారణ దృష్టిని అలవరుచుకుంటే రాగద్వేషాలు ఉండవు కాబట్టి ఈ కర్మ కర్మ జ్ఞానము ఈ రెండు కర్మఫలమైన స్వర్గము జ్ఞానఫలమైన మోక్షము మీరు వైకుంఠం అంటే వైకుంఠం కైలాసం అంటే కైలాసము ఈ సర్వము కూడా ఈ సర్వము కూడా బ్రహ్మయే పర బ్రహ్మయే ఎందువల్ల నెక్లెస్ను పట్టుకుని నెక్లెస్ను చూపించి ఈ నెక్లెస్ బంగారమే ఎలా చెప్పగలిగారు ఎందువల్ల అంటే ఈ నెక్లెస్ బంగారం నుంచి పుట్టింది కనుక కార్యము కనుక అలాగే కర్మ తపో బ్రహ్మ కర్మ బ్రహ్మయే తపస్సు బ్రహ్మయే అని ఎలా చెప్పగలిగారు ఈ కర్మ ఈ తపస్సు ఈ కర్మఫలము ఈ తపస్ఫలము ఈ సర్వము కూడా బ్రహ్మ కార్యము గనుక మీరు కార్యాన్ని చూస్తూ ఉంటారు కార్యాన్ని చూస్తూనే కార్యము నాకు సూక్ష్మబుద్ధి చేత కారణాన్ని దర్శిస్తారు సత్య ఏతద్ బ్రహ్మణ కార్యం ఈ కర్మ ఈ తపస్సు కూడా బ్రహ్మ నుండి పుట్టినది బ్రహ్మ యొక్క కార్యము తస్మాత్ సర్వం బ్రహ్మ కార్యము కనుక కార్యమంతా కూడా కారణము కంటే భిన్నముగా లేదు కాబట్టి ఎప్పుడూ కూడా మీరు కార్యాన్ని చూస్తూనే కారణాన్ని చూడడం అలవాటు చేసుకోవాలి ఇదో ఫార్ములా కార్యాన్ని చూస్తూనే కారణాన్ని చూడడం అలవాటు చేసుకోవాలి కార్యము అంటే ఇప్పుడు చూడండి విసట్లో అన్నం వడ్డించారనుకోండి ఇదిగో ఇది కూర ఇది పులుసు ఇది రైసు ఇది పచ్చడి అని ఇది కార్యబుద్ధి కారణం ఏమిటంటే ఇదంతా ఆహారము శరీర యాత్రకే అవసరము ఈశ్వరుని అనుగ్రహం చేత మనకి లభించింది కారణ దృష్టి కారణ దృష్టి లేనివాడిని మీరు భోజనం పెట్టి సంతోషపెట్టడం ఎప్పటికీ కష్టమే కార్య కారణదృష్టి ఉన్నవాడు మీరు ఏది పెట్టినా సంతోషంగా భోజించేసి ఆశీర్వదించేసి లేచకపోతాడు ఎంత ఫరకు ఎంత సింపుల్ పాయింట్ కాబట్టి కార్యదృష్టి చాలా హానికారకమైనది కార్యదృష్టి తప్పదు ఎందుకంటే ఇంద్రియాలు మనస్సు కార్యమునే దర్శిస్తాయి కాబట్టి సూక్ష్మమైన బుద్ధి దృశ్యతే త్వగ్రియయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శి అని కథోపనిషత్తు సో ఈ సూక్ష్మమును సూక్ష్మతత్వాన్ని మూలతత్వాన్ని దర్శించేటువంటి ఆ సూక్ష్మ బుద్ధిని అలవరుచుకుని కారణాన్ని దర్శిస్తూ ఉండటం మీరు అలా దర్శించగలిగితే ఈ సర్వము ఈశ్వరుడే అని దర్శించారు సూర్యుడిని చూశారనుకోండి ఈయను సూర్యుడు ఈశ్వరుడు ఈశ్వరుడు వేరే అలా కాదండి అది తప్పున్నది ఈయన సూర్యుడు ఈయన చంద్రుడు అది నక్షత్రం అది గ్రహం నేను ఇక్కడున్నాను ఇది కార్యదృష్టి ఈ సర్వము సూర్యుడు చంద్రుడు నక్షత్రములు గ్రహములు ఈ సర్వము ఈశ్వరుడే అది కారణ దృష్టి సో కార్యదృష్టిలో అతుక్కుపోయిన వాడు నక్షత్రాలకు భయపడతాడు గ్రహాలకు భయపడతాడు సూర్యుడికి భయపడతాడు చంద్రుడికి భయపడతాడు కారణ దృష్టికి వెళ్ళిన వాడు ఈ భయములకు అతీతంగా ఇవి ఎదుగుతాడండి ఈ కాన్సెన్స్ దిస్ డివిషన్స్ అండ్ ది రాగద్వేష దట్ అరైజ్ అవుట్ ఆఫ్ ఆల్ సచ్ డివిజన్స్ కాబట్టి సో ప్రత్యైతద్ బ్రహ్మణ కార్యం తస్మాత్ సర్వం బ్రహ్మ సో కార్యదృష్టి నుండి కారణ దృష్టికి మళ్ళించి ఈ నామరూపాత్మకమైన జగత్తుని దర్శిస్తూనే దానికి అధిష్టానంగా దానికి కారణంగా లేక అధిష్టానంగా ఉండేటువంటి ఆ పరబ్రహ్మను దర్శించటం పరబ్రహ్మను భావన చేయటం దర్శించడం అంటే కంటితో దర్శించడం కుదరదు దాన్ని సూక్ష్మమైన బుద్ధితోటి దర్శించటము భావన చేయటము దట్ సాల్వ్స్ ది ప్రాబ్లం ఆఫ్ సంసార ఓ మహాత్ముడు నడిచి వెళ్తున్నాడు తీర్థయాత్రకి అడవిదారం పట రాసి చీకటి పడింది చీకటి పడితే ఓ దెయ్యం వచ్చేదరకుండా నిలబడింది ఇదికే కథ నిలబడి నిన్ను మింగేస్తా అండి మొట్టమొదటి పాపం కంగారు పడ్డాడు చూసి మొట్టమొదటి కంగారు పడ్డాడు మళ్ళీ వెంటనే గుర్తు చేసుకున్నాడు ఏమని ఈ జగత్తంతా ఈశ్వరుడే అంటే దెయ్యం కూడా ఈశ్వరుడే గుర్తు చేసుకుని ఓన్లే ఈశ్వరుని అనుగ్రహం అంటే ఎలా ఉంటే అలా అవుతుందని అలా నిలబడ్డాడు ఈయన మొట్టమొదటి భయాన్ని చూసింది తర్వాత ఆ భయం పోవడం కూడా చూసింది ఆ దెయ్యం కళ్ళలోకి చూసినప్పుడు దానికి రెండూ తెలిసాయి తెలిసింది ఏడు అలా భయపడ్డా నిన్ను నవీనైపోతున్నాను నేను దెయ్యాన్ని అంటే ఓన్లే దెయ్యం కూడా ఆత్మతత్వమే మీ ఎందు ఉన్నటువంటి ఆ శక్తి మీ ఆ మాట్లాడే విజ్ఞానము క్రియాశక్తి జ్ఞానశక్తి నీ ఎందు నాకు ఆ రెండూ కూడా ఆ ఈశ్వరుని యొక్క స్వరూపమే అని ఆయన అంటాడు అదేమిటది నా నేనేమో మింగేస్తానంటుంటే ఆ శక్తి విజ్ఞ ఆ ఈశ్వర స్వరూపం ఎలా అవుతుంది నేను నిన్ను చూసి నిన్ను నదిలేద్దామనే కోరిక పుట్టింది అది ఈశ్వర స్వరూపం ఎలా అవుతుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటుంది అది అంటే ఈయనంటాడు చూడు మీ చేతుల్లోనూ కాళ్ళలోనూ శక్తి కూడా నువ్వు పెట్టుకున్నదేం కాదుకా ఆ ఈశ్వరుని ఎందుకు ప్రకటన అవడం చేతే వచ్చింది సో కోరిక పుట్టింది తినేయాలనే కోరిక పుట్టింది అంటే నేను ఎదురుకుండగా ఓ మనిషిని తెరదగ్గ వాడిని నిలిచి ఉన్నాననే జ్ఞానం నీకు కలగాలి ఆ జ్ఞానం కలిగాక కోరిక పుట్టాలి జ్ఞానం కలగాలన్నా కోరిక పుట్టాలన్నా చైతన్యం ఉండాలి చైతన్యం నుంచే జ్ఞానం కలుగుతుంది చైతన్యం నుంచే ఇచ్చ పుడుతుంది కాబట్టి ఆ చైతన్యము అది ఈశ్వరుడే అనేప్పుడు కాగా అదే అని ఇంకేవో సందేహాలు లేవతెస్తుంది దానికి నేను సమాధానం చెప్తాను చెప్తే ఆ దయ్యం ఇతను కాళ్ళకి నమస్కారం చేసి తక్కువ మంది నా దే దెయ్యం జన్మ అయిపోయింది ఇక్కడతోటి నాకు ఆత్మవిచారం చేత ఈ దుష్టజన్మ అయిపోయింది నేను మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోతున్నాను ఆత్మశ్రవణం చేసిన పుణ్యం చేత నువ్వే నాకు గురువు నీకు నేను సమస్త ఆశీర్వచనాలు నా నా శక్తి నీకు ఇస్తున్నాను నీకు సుఖము కలుగు కాక అని దండం పెట్టేసి వెళ్ళిపోతుంది చూడండి కార్యదృష్టిగా ఉన్నాడనుకోండి గుండెలు చచ్చిపోయింది ఇవాడు దెయ్యాన్ని చూసి అయితే బతుకుంటే భూతవైద్యుడు దగ్గరికి పెరుగుతాడు అదే కారణ దృష్టిలో ఉన్నట్లయితే దెయ్యం ఏమిటి మరోటేటి మరోటేటి ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అంతా ఈశ్వరుడే సో సర్వం బ్రహ్మ ఎటువంటి బ్రహ్మ పరామృతం అంద పరామృతం పరం అమృతం అహమే వేతి యో వేద నిహితం స్థితం గుహాయాం హృది సర్వప్రాణినా స్వబ్రహ్మ పరామృతం ఈ బ్రహ్మ సర్వజగత్తుకు అధిష్టానమైన ఈ బ్రహ్మ ఉన్నదే ఇది పరామృతం పరం అమృతం సమాసం కర్మధారీ సమాసం అది పరము అది అమృతము పరము అంటే నామరూపములకు అతీతమైనది అధిష్టానము ఇది పరము అంటే ఇప్పుడు బంగారము పరము నెక్లెస్ నామరూపాలు అపరము సో మీరు నామరూపాలు దాటి మూలతత్వం దగ్గరికి వెళ్తే దాటడం పేరే ఆ అతీతంగా పేరే పరము అని అర్థం పాన్సెండ్ మూలతత్వానికి వెళ్ళారంటే నామరూపాలకు అతీతంగా వెళ్ళారు కదా అని చెప్పి ఆ మూలతత్వానికి పరం సో ఫ్యాన్ తిరుగుతోంది అన్నారు నామరూపాలు ఎలక్ట్రిసిటీయే ఇలా మెకానికల్ ఎనర్జీగా వస్తోంది Electricity ఎలక్ట్రిసిటీ అంటే దట్ ఈస్ పరం మూలతత్వం దగ్గరికి వెళ్ళిపోతే పరం కాబట్టి బ్రహ్మ పరం ఇంకా అమృతం చూడండి ప్రతి పదాన్ని కూడా చక్కగా వివరించడానికి అవకాశం ఉంది మీకు తెలిసినా కూడా వ్యాఖ్యానం చేయొచ్చు మళ్ళీ మళ్ళీ వ్యాఖ్యానం చేస్తే మనస్సుకి బాగా దృఢంగా వస్తుంది అమృతం చూడండి ఎక్కడ మృతం ఉన్నదో అక్కడే అమృతం ఉంటుంది అచేతనే సముద్ర మథనం చేసినప్పుడు విషం పుడుతుంది అమృతం పుడుతుంది అక్కడి నుంచే పుడుతుంది రెండు వేరు వేరు స్థానాల నుంచి ఒకే గౌట్ నుంచి వస్తే విషమే అమృతం అవుతుంది ఎలాగా నామరూపాలుగా ఉంటే విషం నామరూపాలకు అతీతమైన మూలతత్వం దగ్గరికి వెళ్తే అమృతం విషం అంటే మృతం అని అర్థం ఎందుకంటే నామరూపములు నశించి తీరుతాయి ఎంత గొప్ప నామరూపాలైనా నశించి తీరుతాయి ఇప్పుడు రిక్షా పుల్లర్ ఉన్నాడు నామరూపాలు ప్రెసిడెంట్ ఉన్నాడు నామరూపాలు కానీ ఈ నామరూపాలు కంటే ఆ నామరూపాలు గొప్పవి అని మనం అనుకోవచ్చు ఏం గొప్పవైనా అన్నీ శ్మశానంలోకి వెళ్ళిపోయేవే సో ఇంకా గొప్పే ఉంది ఏ గొప్ప దాంట్లో కూడా మన వాళ్ళు గొప్ప తక్కువ పెడతారు శ్మశానంలో కూడా గొప్ప అమెరికాలో శ్మశానాలు ఉంటాయి ఆ శ్మశానాల్లో వాల్ట్ చాలా ఖరీదు మామూలుగా ఓ రాయి పెట్టేస్తే చాలా చవక దాంట్లో మళ్ళీ ఇంకే మూడు అయిన తర్వాత ఇంక ఖరీదేవి చవకేమిటి జరూసలంలో ఒక సిక్స్ ఫీట్ స్ట్రిచ్ స్ట్రిప్ ఇస్తారు మీరు యాభై డాలర్లు కట్టాలి యాభై డాలర్లు కడితే సిక్స్ ఫీట్ స్ట్రిప్ ఇస్తారు ఆ స్ట్రిప్లో మనిషిని దేహాన్ని పడుకోబెట్టి అదే కత్తి వేసి ఖననం చేసి ఓ ట్యాబ్లెట్ ఒకటి నిలబెట్టుకోవచ్చు అక్కడ యాభై వేల డాలర్లు నాట్ ఇజ్రేల్ మనీ దే వాంట్ యాక్సెప్ట్ ఇజ్రేల్ మనీ ది యాక్సెప్ట్స్ సోన్లీ డాలర్స్ లైక్ అవర్ పీపుల్ ఆల్సో డూ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ యూ నో రూపీస్ యాక్సెప్ట్ చేయరు డాలర్స్ యాక్సెప్ట్ చేస్తారు ఫారిదర్స్ దగ్గర వాళ్ళ దగ్గర సంథింగ్ లైక్ దాట్ ఎనీవే సో అక్కడ కూడా నామరూపాలన్నమాట ఇంకా నామరూప బుద్ధి ఇంకా దాటి పనే నామరూపములు నశించి తీరును ఆ నామరూపాలకే అధిష్టానం అక్కడే ఉంటుంది అధిష్టానం అది నశించదు నెక్లెస్ నశించి తీరుతుందండి బంగారము ఎన్నటికీ నశించదు మృతము నెక్లెస్ అంటే మృతం అదే బంగారం అంటే అదే అమృతం అయిపోతుంది అలాగే నామరూపాత్మకమైన జగత్తు అంటే మృతము అంటే అవినాశిని అర్థం నశించేది దానికి అధిష్టానమైన బ్రహ్మ అంటే నాశము లేనిది అమృతం ఇప్పుడు దాన్ని అక్కడికి ఆ మంత్రంలో ఆ ఫస్ట్ హాఫ్ అయింది పరామృతం తర్వాత ఏముంది ఏ తద్యో వేద దీనిని ఎవడైతే తెలుసుకుంటాడో ఎలా తెలుసుకోవాలి నిహితం గుహాయా అంటున్నారు అంటే అహం బ్రహ్మాస్మి అహమేవా ఆ చైతన్యము నేనే నా యొక్క అంతరతమైన స్వరూపము అదియే ఇది ఎలాగంటే నెక్లెస్ యొక్క మోస్ట్ రియాలిటీ ఏమిటి అంటే బంగారం అని చెప్పినట్టుగా నేను మనిషిని ఈ దేహానికి దేహ దేహధర్మాలైన ఆధర్మాలనుకుంటూ దేహ దేహాధ్యాసతోటి దేహము ఏదో అదంతా నేనే అని దేహం యొక్క లక్షణాలన్నీ నా మీద ఆరోపించుకుని నేను ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా నిలబడి ఉన్నాను కానీ నా యొక్క యథార్థ స్వరూపమేమి అని విచారణ చేసుకుంటే ఆ మూలతత్వము ఏదైనా తేలుతుందో అది ఏ పరబ్రహ్మ కాబట్టి వాటాఐ అనే క్వశ్చన్కి సరైన ఆన్సర్ ఏమిటంటే అహం బ్రహ్మాస్మి కాబట్టి ఈ పురుషుణ్ణి ఈ బ్రహ్మని ఎలా తెలుసుకోవాలి అహమే వేతి ఈ బ్రహ్మ నా స్వరూపమే అని తెలుసుకోవాలి నేను నేనునే ఏదనుకుంటున్నామో ఈ నేను యొక్క మూలతత్వము ఆ పర బ్రహ్మ ఏం తెలుసుకోవాలి అలా తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ చాలా ట్రిక్కీ పాయింట్ అది ఎందుకంటే ఈ జగత్ అంతా ఉంది ఈ జగత్తుకి మూలంలో బ్రహ్మం ఉన్నది తెలుసుకుంటే సరిపడతాం ఎందుకంటే ఆ బ్రహ్మ పరోక్షం అయిపోతుంది కదండి పరోక్షంగానే ఉంది కదా ఈ జగత్తుంది జగత్ కారణం బ్రహ్మ ఏం తెలిసింది మీకు పరోక్షంగానే తెలిసింది కదా జగత్కారణమైన బ్రహ్మయే ఆత్మా ఇప్పుడు అపరోక్షం అవుతుంది ప్రత్యక్షంగా అది అపరోక్షం అవుతుంది సాక్షాత్ అపరోక్షం అవుతుంది ఆ జ్ఞానము వలననే మోక్షం ఇప్పుడు దేవుడు ఉన్నాడు స్వర్గంలో ఉన్నాడు స్వర్గం చాలా గొప్పగా ఉంటుంది అక్కడ విశాల విశాలే స్వర్గ శ్రీకృష్ణుడు స్వర్గలోకం విశాలం చాలా విశాలంగా ఉంటుంది అంటే రోడ్లన్నీ కూడా టూ లేన్స్ టూ లేన్స్ తర్వాత పెద్ద పెద్ద ఉద్యానవనాలు విశాలమైన ఇళ్ళు ఇళ్ల చుట్టూనేమో చక్కటి లాన్సు విశాలమైన మరి విశాలం అంటే ఇంకేమిటండి మరి స్వర్గలోకం విశాలం ఈ విశాలం అనేది మన సిటీస్లో నివసించే వాళ్ళకి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎలాగంటే సౌదీ అరేబియాకు ఎక్కడికో వెళ్ళారనుకోండి అక్కడికి స్వర్గము అంటే పచ్చగా ఉంటుంది సార్ ఎందుకంటే కువైట్ మొత్తానికి ఒకే ఒక చెట్టు ఉందిట ఒక చెట్టు కువైట్లో ఉన్నవాళ్ళు పిక్నిక్కి వెళ్ళదు అంటే కువైట్ నగరంలో ఈ మధ్యనే ఓ చెట్లు వేశారు పిక్నిక్కి వెళ్ళాలంటే నగరంలో పిక్నిక్కి వెళ్ళరు కదా కువైట్ బయటికి పిక్నిక్కి వెళ్ళాలి కదా కువైట్ బయటికి పిక్నిక్కి వెళ్ళాలంటే కువైట్ నుంచి ఇరాక్ బార్డర్కి వెళ్తూ ఉంటే దెర్ ఈజ్ వన్ ట్రీ అక్కడికి పిక్నిక్కి వెళ్తాం రియల్లీ సో ఆ విధంగా కాబట్టి నో సర్ప్రైజ్ వాళ్ళ దృష్టిలో స్వర్గం ఉంటే చెట్లు ఉంటాయి స్వర్గం పచ్చగా ఉంటుంది వాళ్ళ దృష్టిలో మన దృష్టిలో స్వర్గం ఉంటే ఎలా ఉంటుంది విశాలంగా ఉంటుంది ఈ అద్దె కోపం చిన్న సద్దు ఉంటే ఆ సద్దులో వాడు ఎలాగేదో ప్లేట్ వేసి దాని మీద రూమ్ పెట్టి అక్కడ షాప్ ఒకటి ఓపెన్ చేస్తాడు కాబట్టి విశాలంగా ఉంటుంది స్వర్గం ఇప్పుడు ఇప్పుడు ఈ జ్ఞానం మీకు స్వర్గాన్ని గురించి జ్ఞానం మీకు కలిగింది ఈ జ్ఞానం వల్ల మీకేమిటి లాభం ఏమో అసలు నయా పైసంత ఉపకారం ఉందా జ్ఞానం వల్ల మీకేమో ఇప్పుడు ఈ జ్ఞానం వల్ల ఆర్ యూ రిచ్ బై ఎనీథింగ్ ఇప్పుడు నేను ఇచ్చిన జ్ఞానం వల్ల Are you richer? No. Suppose I say, Aswargamu Nihurdayamulo ne neun nadi Heaven within. Bible unto the matter. My God. That is something, I tell you. That is something special. S something special? How do you say? Aswargamu, aswargamu, it is not a, a, a parokshan, it is a parokshan. It is a parokshan. అప్పుడు మీకు ఆ స్వర్గము ఇట్ విల్ బి యూస్ఫుల్ టు అలాగే బ్రహ్మ జగత్కారణం అని తెలిస్తే చాలు వేదాంతంలో కొంతమంది ఇలాంటి వేదాంతంలో ఇలాంటి కిటుకులు చాలా ఉంటాయి మరి అందుగురించే దాంట్లో ఉండి డిఫికల్టీ అంచేతనే శ్రవణం చేయాలంటూ ఉంటారు సో బ్రహ్మ జగత్కారణం అని తెలిస్తే ఏం లాభం లేదు పరోక్ష జ్ఞానం అని ఆ పరోక్ష జ్ఞానం వల్ల నీకు నయాపై సంత ఉపకారం లేదు ఆ జగత్కారణమైన బ్రహ్మయే ఆత్మరూపముగానున్నది దేర్ యు హ్యావ్ మోక్ష సో ఏతద్వేద నిహితం గుహాయాం అహమే వేతి యో వేద ఆ పరబ్రహ్మ నా స్వరూపము ఆ పరబ్రహ్మయే అని ఎవడు తెలుసుకుంటాడో ఎక్కడ తెలుసుకోవాలి అంటే గుహాయాం హృది స్థితం గుహలో ఉన్నది గుహ అంటే ఎక్కడో హిమాలయాల్లోనో ఎక్కడో గుహ కాదండి ఈ గుహ హృదయ గుహ తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా గుహని దర్శించి వస్తారు మీరు గమనించారో లేదో గుహను చూస్తే పూర్తి కాదు ఎక్కడికి వెళ్ళినా గుహ ఉంటుంది ఏముంటుందంటారో లేదా వెళ్ళారనుకోండి ఒక గుహ ఉంటుంది అక్కడ ఆ గుహలో ఉంటాడు విఘ్నేశ్వరుడు మీరు హృషికేశ్ వెళ్ళారనుకోండి గుహ చూడండి అసలు హృషికేశ్ చూసినట్టు కాదు మీరు తిరువన్నామలో వెళ్ళారనుకోండి స్కంద గుహ చూడాల్సి ఉంటుంది గుహ ఇస్ ది ఐటం మెయిన్ ఐటం గుహలోనే సర్వం ఉంటుంది కానీ ఈ గు ఈ గుహ ఆ బాహ్యమైన గుహ కాదు ఇది ఇది ఆంతరమైన గుహ రహస్య స్థానము అని పేరు గుహ అంటే రహస్య స్థానము సో ఏమిటా రహస్య స్థానము హృదయము సో ఈ హృదయంలో మాత్రమే కాదు సర్వప్రాణినా హృది అన్ని ప్రాణుల హృదయంలో కూడా నా హృదయంలో ఏ పరబ్రహ్మం ఉన్నదో ఇతర ప్రాణుల అందరి హృదయాల్లో కూడా అదే పరబ్రహ్మం ఉన్నది సో అంటే ఏమిటైపోయిందనమాట ఇక్కడ హీర్ ఈజ్ ఎ పర్సన్ ఓ పెద్ద హిస్టరీ ఈ పర్సన్కి హిస్టారిక్ సెల్ఫ్ ఈ పర్సన్లో అనేక రాగద్వేషాలు ఎలా లేస్తే ఏవో వ్యవహారాలు ఇవన్నీ సో ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆల్ దీస్ ఈజ్ ద ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అంతే ఇదంతా ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ ఆ కాన్షియస్నెస్ గిర గిర తిరిగి తిరిగి తిరిగి తిరిగి ఓ జీవితం అంతా నడిచిపో జీవితం అంటే ఇట్ ఈస్ ది మూమెంట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఎలా అదే జీవితం ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు వాడే వాడో జీవితం వాట్ ఈజ్ దాట్ ఇట్ ఈజ్ ఆల్సో ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ మన మిత్రుడు ఉన్నాడు మనకు కావలసిన వాడు వాట్ ఈజ్ హీ ఇట్ హీజ్ నథింగ్ బట్ ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ మనకి శత్రువు ఉంటాడు శత్రువు అంటే మనకి వ్యతిరేక హోడు ఉంటాడు వాడేవాడు వాడు కూడా ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ కాబట్టి చుట్టూ ఉన్నది మనుషులే ఎవళ్ళు లేరు లేదన్నా మనుషులు అంటే నామరూపాలు మనుషులెవళ్ళు లేరు ఉన్నదంతా కూడా ఆ చైతన్యం యొక్క మాత్రమే గలదు మనిషి ఉన్నాడంటే మనిషి ఉన్నాడంటే అర్థం ఏంటండి చూస్తున్నాడు నడుస్తున్నాడు తింటున్నాడు కూర్చుంటున్నాడు అదే కదండి మనిషి అంటే తింటున్నాడంటే ఆ చైతన్యం యొక్క లీల మాట్లాడుతున్నాడంటే చైతన్యం యొక్క లీల ఆలోచిస్తున్నాడంటే చైతన్యం యొక్క లీల అంత ఎందుకంటే చైతన్యం నుంచే సర్వశక్తులు ఉద్భవిస్తాయి కాబట్టి మ నన్ను తింటున్నాడంటే అది కూడా చైతన్యం యొక్క లీలయే అలా దర్శించారనుకోండి ఇంక వాడు మిమ్మల్ని ఏం తింటాడండి ఆ సూక్ష్మ సూక్ష్మమైన మూలతత్వాన్ని చూడలేకపోతే వాడు తిట్టాడని నేను తిట్లు తిన అది మిగిలింది కానీ ఇంకా ఇంకా మీరు ఇదంతా చైతన్యం యొక్క లీలయే అని దర్శించారనుకోండి అదంతా ఇంక దాంట్లో తిట్టేది లేదు నేను లేదు ఇంకేతనే మానవ మానయస్తుల్య మహాత్ములలా ఉండగలుగుతారు అలాగా నిందిస్తున్న సమయంలో కూడా మొహం నిందిస్తున్న చిరునవ్వు ఒకటి నవ్వి ఓహో ఈ చైతన్యం యొక్క లీల ఇలా ఉంది ఈవేళ పొద్దున్న అని అనుకుని ఓ ఆశీర్వచనం చేసి ముందుకు వెళ్ళాడు రియల్ దట్ ఈస్ ది ట్రూత్ లేదు కాబట్టి సో ఓ పిల్లాడు ఒకడు వచ్చాడు నా దగ్గరికి వచ్చే స్వామి చాక్యులెట్ ఇయ్యాడ అంటే ఇస్తాం రా అన్న ఇస్తాం రా అంటే వచ్చాడు వచ్చి జాక్యులెట్ వాడు చేతిలో దూరం నుంచి ఆ పిల్లాడి తల్లి గమనించి ఆవిడ పరిగెత్తుకు వస్తుంది ఇలాగ జబ జబర్దస్తి చేసేస్తున్నాడు స్వామీజీ నని పాప ఆ అమ్మ కంగారు పడి పుట్టండి చాక్లెట్ చూసి ఇలా పారేసేయడం పారేసే చిన్నది ఇచ్చేవేటి నిన్న పెద్దది ఇచ్చావు కదా అన్నాడు అంటే నేను ఇప్పుడు పెద్దది అయిపోయిందిరా పోనీ చెన్నది రెండు ఇస్తాను తీసుకుంటాం అంటే ఆ ఇ అన్నాడు ఆ రెండు ఇచ్చాను ఈ లోపల వాళ్ళ అమ్మగారు వచ్చి ఏడు అలవాట్లాడుతూ స్వామీజీతోనే వాడిని ఎవరిని కోకలేశారమ్మా కోకలు అయితే అని వాడు వెళ్ళిపోతున్నాడు ఆ రెండు జాకులెట్లు తీసుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే నేను అనుకున్నా ఈ చైతన్య లేదా చాలా గొప్పగా ఉంటుందే అని నేను అనుకున్నాను రియల్లీ ఇట్ ఈస్ లైక్ దాట్ శిశువు యొక్క చిన్నపిల్లలు రెండేళ్ల కురడం మూడేళ్ళ కురాడు వాడికి మర్యాదలు అంటే ఎవడో తెలియదు వీళ్ళు తెలుసు వల్ల జాకులెట్ ఒకటే తెలుసు వాడికి అందులో ఈ స్వామీజీ దగ్గర మనం ఎలా ఉన్నా నడిచిపోతుందనే సమాచారం కూడా వాడికి అర్థమవుతుంది ఈ కుడ్ సెన్స్ ఈవెన్ దాట్ వాడికి అది కూడా సెన్స్ చేసేసాడు ఆ చైతన్యలీల చాలు చాలు ఈజ్ అ వెరీ స్ట్రూప్ డాయ్ భవిష్యత్తులో చాలా పైకి వస్తాడేం పర్వాలేదు అని నేను అనుకున్నాను ఈ చైతన్యలీల ఆ ఉపాధిలో ఆ చైతన్యం అలా ప్రకాశిస్తున్నాం చేయలే సో సర్వప్రాణినాం గుహాయం స్థితం అలాగా దర్శించాలి అలా దర్శిస్తే ఏమవుతుంది స ఏవ విజ్ఞానాత్ అవిద్యా గ్రంథిం గ్రంథిమివదృఢీభూతం అవిద్యావాసనాం వికిరతి విక్షిపతి నాశయతి అది సో సహా ఏవం విజ్ఞానా ఇలా తెలుసుకుంటే ఏమవుతుంది ఇలా తెలుసుకుంటే ఇప్పుడు చూడండి శని ఉన్నాడు మిమ్మల్ని ఏడేళ్ళు కష్టపెడతాడు అని చెప్పారు పాపం బెంగ పెట్టుకున్నాడు ఆ వ్యక్తి నేనన్నాను శని మీ ఆత్మరూపంగానే ఉన్నాడండి అన్నా అంటే ఏమన్నా ఆత్మలోనే శని కూడా ఆత్మైందే శని సో ఆ విధంగా ఎప్పుడైతే నేను ఆ మాట అన్నానో ఆ వ్యక్తిని భుజం మించి బరువు దించేసినట్టయి బరువు దించేసినట్టు అయిపోయిందంటే సో మొన్న కాకినాడలో ఆత్మ విచారం వారం రోజులు పాఠం ఒక ఆయన ఉన్నారు కొంచెం ఆయన ఎలా మాట్లాడతాడంటే కొంచెం పక్కన కటుగా పరుషంగా మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది కొంచెం పుల్ల విరిచి పొయ్యిలో పెట్టినట్టుగా మాట్లాడతారు ఆయన వచ్చే స్వామిజే మీ పాటన్నే వినేశాను ఏడు రోజులు నెత్తిమించి టన్ను బరువు దిగిపోయిందండి ఇంకేం అక్కర్లేదు మీరు వెళ్ళారండి అన్నాడు సో సో జ్ఞానం యొక్క మహిమలా ఉంటుంది ఫ్రీడమ్ అంటారు ఫ్రీడమ్ శని నన్నులా పీడిస్తోందనే భావన ఉందనుకోండి ఫ్రీడమే ఉంది మీకు అన్నీ ఉంటాయి డబ్బు ఉంటుంది దశక ఉంటుంది ఇల్లు ఉంటుంది అందరూ ఉంటారు ఏమీ లోట్లేదు అయినా ఫ్రీడమ్ ఉండదు శని ఉందండి ఆత్మ ఆత్మరూపంగా శని అంటే ఈశ్వరుడే శని రూపంగా ఉన్నాడండి తర్వాత ఇంకొక మాట చెప్పంటారా ఈశ్వరుడికి వీడు నాకు ప్రియమైన వాడని వీడు నాకు ద్వేషింపదగిన వాడని ఈ విభాగం ఏమి ఉండదు తమే ద్వేషోస్త్యమే ప్రియ అన్నాడు శ్రీకృష్ణ వీడు నావాడు వీడు పరాయి వాడు అనే తేడా ఈశ్వరుడుకి ఉండదు మీరు ఇలా అనకూడదు మరి అలాగైతే ఎలాగండి ఈశ్వరుడు మన మన కొంచెం నావాడనుకోకపోతే అలా రికమెండేషన్ ఉండకపోతే అలాగా మరి అదే దానికి మీరు సిద్ధపడాల్సి ఉంటుంది ఈశ్వరుడు ఎందుకంటే నావాడని అనుకుంటే రేపు కొద్ది రోజులు పోయిన తర్వాత వీడు నావాడని అనుకోకుండా పోవాల్సి వస్తుంది కావు కదా కాబట్టి ఈశ్వరుడికి ద్వేష్యుడు ప్రియుడు అనే విభాగము లేదు ఏమంటే నేను నా చెయ్యిని కుడి చెయ్యిని ఎడమ చెయ్యకంటే ఎక్కువ ప్రేమిస్తాను అని ఎవడైనా అనుకుంటాడండి అలా అనుకోవడం సాధ్యపడుతుందా నా కుడి చెయ్యిని నేను ఎడమ చెయ్యకంటే ఎక్కువ ప్రేమిస్తాను నేను గమనించాను మీరు గమనించరు మీరు గమనించరో లేదో ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి ఎక్కడ దెబ్బ తగిలినా మనిషి కంప్లైంట్ చేస్తాడు చేతికి దెబ్బ తగిలిందనుకోండి ఎవటండి చేతికి దెబ్బ తగిలితే ఏ పని చేయాలన్నా కుదరదండి చాలా సమస్య అండి అంటాడు అదే దెబ్బ ముక్కుకు తగిలిందనుకోండి ఇప్పుడు కంప్లైంట్ చేయకూడదు ఇప్పుడు కంప్లైంట్ చేయకూడదు ముక్కుకి తగిలితే కంప్లైంట్ చేయడానికి నీ పనులు ఏమీ ఆగలేదంటే చూడండి ఎక్కడ దెబ్బ తగిలినా మనం వడ్చుకోవచ్చు కానీ ఈ ముక్కుకి దెబ్బ తగిలితే మాత్రం చాలా కష్టం ఉండదు పోనీ ఏ ఆటంకం లేకుండా చిటికిన వేలికి తగిలిందనుకోండి ఖాళీ చిటికిన వేలికి దెబ్బ తగిలిందనుకోండి అప్పుడు కూడా అదే లెవెల్లో కంప్లైంట్ చేస్తాడు ఎక్కడ దెబ్బ తగిలినా అదే లెవెల్లో కంప్లైంట్ చేస్తాడు ఎందుకో తెలుసునండి దేహంలో ప్రతి భాగం నేను అనే భావన ఉంటుంది దీంట్లో ఒకదాని మీద తక్కువ ప్రేమ ఇంకో దాని మీద ఎక్కువ ప్రేమ అనేది ఉండదు అలాగే ఈశ్వరుడు సకల ప్రాణుల హృదయంలో సమాన రూపంగా ప్రకాశిస్తున్నాడు మనకుండేటువంటి రాగద్వేషాలను బట్టి విభాగాలు మనం చేసుకుంటున్నామని తప్పిస్తే ఈశ్వరుడు మీరు చెడ్డవాడని ఎవడనన్నాడో ఆ చెడ్డవాడిలో కూడా సమానంగా ప్రకాశిస్తున్నాడు కాబట్టి ఆ లెవెల్ దాకా మీరు ఎదగగలగాలి ఒక ఆయన నన్ను అడిగాడు నేనేదో పాఠం చెప్తున్నా ఒక ఆయన అడిగాడు అంటే మీ ఏమన్న స్వామిజీ బిన్ ల్యాడన్లో కూడా ఆత్మతత్వం పవిత్రమేనా అని అడిగాడు నన్ను అయితే నేను కొంచెం ఆలోచించుకుని చెప్పు ఉండాల్సింది ఏదో కొంచెం దాన్ని మసిపు ఏదో కొంచెం హిటోటో తిప్పి చెప్పొచ్చు డిప్లొమాటిక్ రిప్లై ఇవ్వడం పెద్దది ఘనకార్యం నేను వెంటనే నాకుండే ధోరణిలో సకల ప్రాణుల వితౌట్ ఎక్సెప్షన్ ఇంక్లూడింగ్ బిన్ ల్యాడన్ ఒకే ఆత్మతత్వము కలదు నేనంటే ఆ చేతిలో పుస్తకంలో ఇలా పారేసి వెళ్ళిరండి అన్నాడు నేనున్నాను నేను అతనితో నేనేమనలేదు నా పక్కన ఉన్న ఆయన ఏమనుకోకు అంటే ఏం పర్వాలేదు నేనేమనుకోను కొంచెం మెచ్యూరిటీ రావడానికి టైం పడుతుంది ఏం చెప్పి అని ఆయనతో చెప్పలేదు ఆయనతో చెప్తే ఆయన బాధపడతాడు పక్కనున్న ఆయనతో కాబట్టి మనం ఎదగడానికి టైం పడుతుంది తప్పిస్తే వస్తు స్థితిలో మార్పు లేదు సకల ప్రాణుల హృదయంలో ఒక రూపంగా ఒకే రూపంగా పరమేశ్వరుడు ఉన్నాడు ఈ విజ్ఞానం వల్ల ఏం విజ్ఞానాత్ ఈ సత్యాన్ని తెలుసుకుంటే హృదయంలో ఉన్నటువంటి ఆ ముడి అవిద్యా గ్రంథిం నాశయతి హృదయంలో ఉండే ముడిని వీడు తొలగించేసుకుంటాడు ఈ ముడి మాట ఎందుకు వచ్చిందంటే గ్రంథిమివ దృఢీభూతం అవిద్యా వాసనాం ఈ వాసనలు ఉంటాయి అవిద్యా జ్ఞాన వాసనలు ఉంటాయి అవి మీద కోపం ఉంటుంది ఆ కోపం వీడు అలాగే ఉంటుంది పదేళ్ళైనా అలాగే ఉంటుంది ఆ అది వాసన అంటే వదలదు అది ఇంత వేదాంతం విన్నా ఆ కోపం అలాగే ఉంటుంది ఆ ద్వేషం అలాగే ఉంటుంది ఒకళ్ళ మీద ఏదో ఒక అసహ్యం ఏహ్య భావం అయితే వీడు తక్కువ వీడు అయోగ్యుడు వీడి పాపాత్ముడను ఏదో ఒక భావం మనస్సులో ఉంటుంది అది మాత్రం పోదు అది అలాగే ఉంటుంది దాని పేరే వాసన అంటారు ఏమన్నా అంతా పరమేశ్వర స్వరూపమే కదా ఎందుకండి మీకు ఈ విషయం అంటే దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు జస్టిఫికేషను అంతా అంటే లోక వ్యవహారం ఎక్కడ కుదురుతుందండే భోజనం చేయడం మానేసేమా ఉద్యోగాలు అని ఏదో చెప్తాడు ఏదో ఏదో అడ్డగోలు సమాధానం చెప్తాడు తప్పిస్తే ఆ చెప్పిన సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయడు ఎందువల్ల వాసన అజ్ఞాన వాసన మనస్సును దృఢంగా పట్టేసి సో పీపుల్ ఆర్ వెరీ కన్ఫ్యూజ్డ్ వాసనలు చాలా గట్టిగా ఉంటాయి ఒక పట్టానంలో మనస్సు ఆ గురువులో పడిపోయిందంటే వాడిని ఏం చేయండి మీరు వాడు అలాగే ఆలోచిస్తాడు అదే ధోరణిలో ఆలోచిస్తూ ఉంటాడు అంచేతనే ఈ వాసనలని గ్రంథి అన్నారు గ్రంథిమివ దృఢీభూతం ముడి పడిపోతుంది ముడి ఇంకా ఫ్రీ మూమెంట్ ఉండదు ఫ్రీడమ్ ఉండదు ఈరోజు సూది చేస్తున్నారనుకోండి సూది కుట్టుతున్నారనుకోండి కుడుతుంటే దారం ముడి లేకపోతే స్మూత్గా వెళ్ళిపోతుంది మధ్యలో ముడిస్తుంటే రాగలేం కాదు చేపత వారయ్యే కానీ ఇంకా ఒక కరువు కూడా ముందుకు వేయలేరు సో ఆ జీవితంలో ఈ అవిద్యా వాసన ముడిపడిపోయి ఇంకా మనని హింస అందుకోసం దాన్ని గ్రంథి అన్నారు ఈ గ్రంథి ఎలా ఆ సత్యతత్వాన్ని ఆ మూలతత్వాన్ని ఆ పర ఈశ్వరతత్వాన్ని పదే పదే స్మరణకి తెచ్చుకుని దాని మీద అటెన్షన్ బాగా ప్లే పెట్టుకుని సర్వ అవస్థలందు కార్యదృష్టిని విడనాడి కారణ దృష్టిలో నిలిచి ఉంటూ ఈశ్వర భావనతోటి ఉండాలి బాగా అటెన్షన్ కావాలి అటెన్షన్ ఈజ్ ఎనర్జీ అటెన్షన్ ఈజ్ పవర్ అటెన్షన్ ఆఫ్ ది ట్రూత్ ఆ సత్యాన్ని ఏ సత్యాన్ని మనం శాస్త్రం ద్వారా తెలుసుకుంటామో తన ఎందుకు పూర్తి సావధానత జాగరూకత ఉన్నట్లయితే ఈ గ్రంథి స్లోగా సడలుగుతుంది సో ఈ విజ్ఞానం వల్ల ఆ గ్రంథి నశిస్తుంది విడిపోతుంది వికీరతి అంటే విడిపోతుంది విడిపోతుందంటే నశిస్తుంది అని ఈ గ్రంథి గ్రంథి అంటే ముడి ఈ అన్నది ఏమి అక్కడ ఏమీ ఉండదు నేను రైల్లో ఒకసారి ప్రయాణం చేస్తున్నా ప్రయాణం చేస్తుంటే వాడు ఎవడో వచ్చాడు స్వామీజీ మీకు మీరు ఒక ముడి నేను వేస్తాను మీరు విప్పండి అన్నాడు అంటే ఎందుకు నువ్వు ముడి వేయడం ఎందుకు నేను విప్పడం ఎందుకు వేస్తే అందుకేంటే మీరు మీరు అందరూ ఇక్కడ ఉన్న చూడండి చూసే తర్వాత మీరు ఏదైనా నాకు బహుమానం ఇస్తే తీసుకుని అన్నాడు ఓకే కమా సో వేశాడు ముడి ఇలా ఇలా ఇలా చేతుల్లో పెట్టి ఆ తాడు ముందు తాడు ఒకటి చూపించాడు ఇలా ఇలా పెట్టి ముడి వేశాడు ఉప్పండి అలా అందరికీ పాసాన్ చేశాడు నేను ట్రై చేశాను అది ఇటు ఇటు ఉప్పుతోంటే అటు బిగుసుకుంటుంది అటు ఉప్పుతోంటే ఇటు బిగుసుకుంటాం నైలాంతరాడు సో ఇంకా మా వల్ల కాదని అందరం ఒప్పేసుకున్నాం ఇంకా మేము ఉప్పలా అతని చేతిలోకి అలా తీసుకుని ఏదో ఇలా అన్నాడు ఇప్పుడు జ్ఞానం అలా ఉంటుంది జ్ఞానం యొక్క మహిమ జ్ఞానం ముడుప్పడానికి జ్ఞానం కావాలండి ముడుప్పడానికి మీరు మొత్తం బస్కిని తీసేస్తే ముడుగుడుతుందా కర్మ చేత ఏమో ఒరిగింది కర్మ వల్ల ఏమవు అయితే ఆ ముడి ఎదుర్కొన్నా పెట్టుకుని జపం చేస్తే ముడి ఊడుతుందా జ్ఞానం వల్ల ముడి ఊడిపోతుంది కాబట్టి ఈ అజ్ఞాన వాసన అనేది కూడా అలాంటిదే ఇది అసందర్భమైనది తప్పు దీంట్లో యోగ్యత లేదు ఇది సత్యం కాదు అనే ఒక సావధానత అటెన్షన్ మీ మనసుకి వచ్చేస్తే దట్ ఈస్ ది ఎనర్జీ దట్ ఈస్ ది పవర్ మెంటల్ ఎనర్జీ దాంతో ఆ వాసన పోతుంది అవతలకి దాన్ని అలాగా అని తీసిపారేయొచ్చు ఆ అటెన్షన్ మీకు రాలేదనుకోండి రాకపోతే అలాగే ఉంటుంది ఆ వాసన కాబట్టి ఈ గ్రిథి లక్షణమేది ఏంటి సో వికీరతి ఇహ సోమ్యా అని ఉంది అక్కడితో ఆ మంత్రమూర్తి అవుతుంది అందాము ఇహ జీవన్నేవా నామృత సన్న హే సోమ్య ప్రియదర్శన అది సోమ్య అంటే కోమల చిత్త మొగలవాడా అని నేను చెప్పాను శంకర్లు ఇంకా అందంగా రాశారు ప్రియ దర్శన నిన్ను చూస్తే నాకు ఆనందము అంటున్నారు చూడండి సౌమ్య ఎందుకంటే విద్యార్థిని చూస్తే ఆచార్యుడికి ఆనందం కదండి సో అంగిరసుడు శోనకుడితోటి హే సౌమ్య ప్రియదర్శన అంటే బాగా చదువుకుంటున్నావు చక్కటి సంగతిని జాగ్రత్తగా కూర్చొని తెలుసుకుంటున్నావు అని ప్రేమతోటి పిలుపు అనమాట హే ఈ జ్ఞానాన్ని ఎవడైతే పొందుతాడో వాడు అవిద్యా వాసన అజ్ఞానవాసన అనే గ్రంథిని ముడిని అలాగా అలవోకగా తీసవట్ల పారేస్తాడు ఎప్పుడు ఇప్పుడే ఇహా ఇహ అంటే అస్మిన్ దేశే అస్మిన్ కాలే అని అస్మిన్ అని అర్థం ఇహ అంటే ఇహ అంటే అస్మిన్ ఇదం శబ్దానికి సప్తమ ఏకవచనానికి అవ్యయం అర్థంలో అస్మిన్ అర్థంలో ఇహ అని అస్మిన్ అంటే అస్మిన్ దేశే ఈ దేశమునందు అంటే ఇప్పుడే మీరు స్థాన చలనమేమక్కర్లేదు దీనికోసం మీరు హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు అజ్ఞాన గ్రంథి తొలగిపోవటానికి ఎక్కడ కూర్చుని అజ్ఞానగ్రంథి తొలగిపోతుందంతే ఇప్పుడు శని పట్టుకుందని ఒక వెళ్ళి మందేశ్వరం వెళ్ళి శనికి అభిషేకం చేయించుకొచ్చాడు చేయించి వస్తే ఏమైంది ఐఎం ఫ్రీ అన్నాడు ఎలాగా శని సమస్య వదిలిపోయింది ఇంకొకడు ఆత్మ ఆత్మరూపంగా శని అని అనుకున్నాడు తెలుసుకున్నాడు ఫ్రీ అయిపోయి మొత్తం మీద మీకు ఎలా ఫ్రీ అయినా తెలుసుకున్నప్పుడే ఫ్రీడమ్ కాబట్టి ఇక్కడ అవిద్యావాసనని పోగొట్టాలి అంటే మీరు స్థాన అక్కర్లేదు మరణించిన తర్వాత ఎక్కడో స్వర్గంలో అలాంటి భ్రమ కూడా అనవసరం నమూపస్సన్ మరణించిన తర్వాత అజ్ఞానం పోయి మోక్షం వస్తుందని కాదు ఇప్పుడు ఇక్కడ అంటే జీవన్ముక్తి ఆ ఇహ అనే చేత జీవన్ముక్తిని బోధించటమైనది హే సౌమ్య ప్రియదర్శన ఇథర్వర్వేదీయముండకొపనిషద్భాష్యే తీయముండకే ప్రథమ ఖండి ఆవిస్సన్నిహితం గుహాచర చాల గొప్ప మంత్రం ఆవిస్సన్నిహితం అన్నది చాలా మంచి మంత్రం రేపు ఆ మంత్రాన్ని చెప్తా ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్య ఓం శాంతిశాశాంతి హరిహి ఓం శ్రీగరుభ్యో నమ హరిహి ఓం త శ్రీకృష్ణాస్తు